రాముడి గు అయిపోయి నో వశిష్ఠం ఇంకా తెలుసున్న వాళ్ళు ఉన్నారు ఎవరు వశిష్ఠు నడు వశిష్ట ప్రముఖాస్తిగా వశిష్ఠుడు మొదలైన ఇంకో కొంతమందికి తెలుసు నీకేమే తపస్సు స్థిత సో ఆ ఆత్మజ్ఞాన నిష్ఠులే తపస్సు అంటే తపహా అంట ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం గలవాడికి తెలుస్తుంది అని ఏదో మొత్తానికి సో విశ్వామిత్రుడు రాముడి వీరికి వచ్చేప్పటికే ఆయన తెలుసు దశ విరిది తెలియదు సో ఎనీలే సో ఇప్పుడు జనకుడు జీవన్ముక్తుడా కాదా జీవన్ముక్తుడనుకో అనుకుంటే కర్మ నైవహి సంసిద్ధి మాస్థిదాద కాదయ అంటే కూడా కర్మ మార్గాన్ని లోకసంగ్రహం కోసం చేశాడు అని చెప్పుకోవాలి ఒకవేళ అథ తత్వ విదహ అథ అథవా అట్లుగాక అంటే జనకాదుడు జనక ఆది శబ్దం ఉంది కదా జనకుడు మొదలైన వాళ్ళు నతే తత్వ విధ తత్వవేత్తలు కాదనుకో ఇది ఆది శబ్దం చేత అశ్వపతిని గ్రహిస్తారు అశ్వపతి అనో మహారాజు ఉన్నాడు మరి ఆది శబ్దం వేసినప్పుడు ఇంకో పదం కూడా వేయస్తే వాళ్ళు ఇంకో పదం వంద ఉన్నారని సో జనకుడు అశ్వ అశ్జనక అశ్వపతి ప్రభుతయ అని అన్నారు శరుకరులతో సో ఈ మహారాజులు జనకుడు మొదలైన వాళ్ళు తత్వవేత్తలు కాదనుకో అప్పుడు ఏమనర్థం చెప్పారంటే కర్మయోగాన్ని అనుష్ఠించి సంసిద్ధి అంటే అంతఃకరణ శుద్ధిని పొందారు ఆ అంతఃస్కరణ శుద్ధి చేతను భవిష్యత్తులో వాళ్ళు తప్ప భవిష్యత్తులో అంటే ఆ చెప్పిన దాన్ని కాలాన్ని బట్టి తర్వాతి కాలంలో వారు ఆత్మజ్ఞానాన్ని పొంది శుద్ధిని బడసి ఉంటారు కాబట్టి వాళ్ళు అంతఃకరణ శుద్ధి అనేది ఎలాగో అత్యవసరం గనక ఆత్మజ్ఞానానికి ఆ అంతఃస్కరణ శుద్ధిని కర్మ చేత పొందారు కర్మ అంటే కర్మయోగము కర్మ అంటే యోగ్యమైన కర్మ అలా అర్థం చెప్పాలి ఎందుకంటే సంసిద్ధి శబ్దం ఇది సంసిద్ధే అదీ సంసిద్ధే అంతఃకరణ శుద్ధి సంసిద్ధే ఆత్మజ్ఞానము సంసిద్ధే రెండూ సంసిద్ధే పద్దెనిమిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అలాగా ప్రయోగిస్తాడు సో స్వకర్మణ సమభ్యర్చ సిద్ధిం విన్నతి మానవ అక్కడ సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఎందుకంటే దాని పక్క శ్లోకంలోనే సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా నిబోధమే అని ఈ సిద్ధి పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తాను నేను అంటాడు అంటే అర్థమేంటి ఆ సిద్ది బ్రహ్మజ్ఞానం కాదనమాట బ్రహ్మజ్ఞానానికి ముందు లేదలనమాట కాబట్టి ఇక్కడ సంసిద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానము అని చెప్పచ్చు లేదా ఆత్మజ్ఞానానికి ముందున్నటువంటి వన్ స్టెప్ విలో అంతఃకరణ శుద్ది అని చెప్పొచ్చు కాబట్టి జనకాదులు మోక్షాన్ని పొందినవారు అనే ప్రకరణం అయితే అక్కడ సంసిద్ధి మోక్షం అని అర్థం చెప్పు లేదా కాదంటావు అప్పుడు సంసిద్ధి అంతఃకరణ శుద్ది అని అర్థం చెప్పు సంసిద్దికి మోక్షం అని అర్థం చెప్పినట్లయితే కర్మ మోక్షం చేసిన మోక్షం వచ్చిన తర్వాత కూడా జీవన్ముక్తులైన తర్వాత కూడా లోక సంగ్రహం కోసం కర్మను చేస్తారు కర్మతో కలిపే వాళ్ళలా మోక్షంలో ఉండిపోయారు అని చెప్పు ఒకవేళ మోక్షం రాలేదు కేవలం అంతఃకరణ శుద్ది వచ్చిందని చెప్పినట్లయితే అప్పుడు కర్మయోగం వలన వారు అంతఃకరణ శుద్దిని పొందిన్నారు అని చెప్పు అంతేగాని జనకాదులేదో సం స్పెషల్ జీవులు వాళ్ళకి జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మతోటి మోక్షం వచ్చింది అని మాత్రం చెప్పొద్దు అలాంటి అర్థం మాత్రం చెప్పి పొరపాటు చేయవద్దు ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో ఒక తోటి చెప్పిన దానికి లేదు అన్నట్టుగా కనుక తేల్చినట్లయితే అది అర్థం చేసిన శోభ కాదు గీతను అర్థం చేసుకునే పద్ధతి కాదు ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ అన్నాడు ఏమనంటే గీత ఈజ్ ఎ మంచి పరీక్ష అంటే అడిగారు హౌ ఓ చోట కర్మ వల్ల మోక్షం అని చెప్పాడు ఇంకో చోట జ్ఞానం వల్ల మోక్షం చెప్పాడు ఒక తాంత ఎక్కడ కర్మణైవహి సంసిద్ధి మాస్థితా కర్మ వల్ల మోక్షం చెప్పాడు జ్ఞానాత్ కైవ జ్ఞానాదేవహి కైవ్యమని ఇంకో చోట జ్ఞాన జ్ఞానీత్వాత్మైవమే మతం సో ఉద్ధం శరణమును కృపణా ఫలహేతవహ అంటే ఇలాగా అనేక శ్లోకాల్లో ఒకటి కాదు రెండు కాదు అనేక శ్లోకాల్లో జ్ఞానమే మోక్షదాన మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు కాబట్టి కాంట్రడిక్షన్ ఇది ఒక కాంట్రడిక్షన్ అని ఈ విధంగా బంచెస్ కాంట్రడిక్షన్ అని అన్నాడు అంటే చూడండి ఒక మనిషి మొత్తం జీవితాన్ని అంతనే వ్యాఖ్యానిస్తూ వంద మాటలు అన్నాడనుకోండి ఒక వంద గంటల పాఠం చెప్పాడనుకోండి ఒక మొత్తం జీవితానికి సంబంధించిన పాఠం గీతలాంటి పాఠం వంద గంటల పాఠం చెప్పాడు అనుకోండి మీరు ఆ సెకండ్ క్యాసెట్ లో చెప్పిన దానికి నైన్టీ సెవెంత్ క్యాసెట్ లో చెప్పిన దానికి విరోధం ఉంది అని అలా పికప్ చేస్తే చూపించల్ కాంటెస్ట్ చూసుకోవాలి కానీ అలాగే ఇక్కడి నుంచో స్టేట్మెంటో అక్కడి నుంచో స్టేట్మెంటో పికప్ చేస్తే విరోధం రాదు విరోధం ఉన్నట్టుగా కనపడుతుంది గురు కర్మైవ తస్మాత్మన్నాడు నువ్వు కర్మే చేయన్నాడు ఇంకో చోట ఏమన్నాడు ఉద్ధవ శరణం అనుక్ష కృపణా స్ఫల ఈ కర్మ చేసేవాళ్ళు దీనిమయ్యా బుద్ధి జ్ఞానాన్ని నువ్వు పట్టుకోవాలని చెప్పారు ఇప్పుడు ఎందుకే కాంట్రడిక్షన్ వచ్చేసిందా లేదా అలా రాదు కాంట్రడిక్షన్ ఈ టాపిక్ లేరో ఆ టాపిక్ లేరు కాంటెక్స్ట్ ని పట్టుకుంటారు సో వీళ్ళు ఈ మోడర్న్యూస్ ఛానల్ వాళ్ళు లేని కాంట్రడిక్షన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు లేకుండా క్రియేట్ చేస్తారు సో ఆ ఓవరాల్ కాంట్రెక్ట్ చెప్పడం ఈ ఓవరాల్ కాంట్రెక్స్ట్ చెప్పడం ఈ వాక్యాన్ని వాక్యాన్ని అలా డైరెక్ట్ గా పోల్ చేసి ఇదిగో తేడా ఉంది అలా వ్యాఖ్యానింత రాదు కాబట్టి ఆ వాక్యానికి కర్మనేది సంసిద్ధి మాస్థిక జనకాదు ఆ సందర్భాన్ని బట్టి సంసిద్ధి అంటే అంతఃకరణ శుద్ధిగా కావచ్చు జనకాదులు కనుక జ్ఞానం ఇంకా పొందకపోతే అంతఃకరమ జ్ఞానాన్ని పొందితే లోక సంగ్రహం కోసం కర్మ చేశారు అని అర్థం చేసుకోవాలి కర్మ వల్ల మోక్షం వస్తుందని మీరు అన్నడం అనుకోండి ఎందుకంటే కర్మ బహిరంగము మోక్షము అంతరంగము కర్మ బహిరంగం బయటనున్న వాటిని ఏదో సదుబాటు చేసేది కర్మ గాని అంతఃకరణం లోపల ఆత్మరూపంగా ప్రకాశించే జ్ఞానానికేనూ దీనికి కనెక్షన్ ఉంది సో ఆ విధంగా మనం అర్థం తర్వాత ఏతమే వాతం వక్ష్య భగవాన్ సత్వశుద్ధయే కర్మ కురిగ్గా ఇదే అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా గీతలో చెప్పబోతున్నాడు ఏమని యోగిన కర్మ కురువంతే సంగుద్ధయే ఆ వాక్యం ఆ వాక్యాన్ని కోట్ చేస్తున్నారు కోట్ చేయటంలో యాజిటీస్ కోట్ చేయలేదు దానికి ఒక రకమైన అర్థం చెప్తే కోర్ట్ చేశారు అక్కడ ఆత్మశుద్ధయే అని ఉంది ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు అంతఃకరణ అంటే సత్వశుద్ధయే సత్వం అన్నా అంతఃస్కరణ కాబట్టి సత్వశుద్ధయే కర్మ కురువంతి అలాంటి శ్లోకం మీకేం కనపడదు సత్వశుద్ధయే కర్మ కురువంతే శ్లోకం ఉండదు ఆయన పూర్తి చేస్తున్న శ్లోకం కూడా నేను చెప్తున్నా యోగిన కర్మ కుగవంతి సంగం త్యక్ శుద్ధి యోగిన అంటే కర్మయోగులు అంటే సాధకులు కర్మానుష్ఠానం చేసే సాధకులు కర్మ కొంగవంతి కర్మ చేస్తారు దేనికోసము ఆత్మశుద్ధయే సచిదానంద ఆత్మను శుద్ధి కోసం కాదు సచిదానందాత్మశుద్ధి చేయడం ఏంటండి అది శుద్ధి చేయక్కర్లేదో ఆకాశాన్ని ఏమి శుద్ధి చేస్తారు సో సచిదానంద ఆత్మశుద్ధి కాదు అంతఃకర్మశుద్ధి అదే సత్వశుద్ధంగా ఎలా ఎలా కర్మ చేస్తున్నారు సత్వశుద్ధి కోసం మరి మేమందరం కర్మ చేస్తున్నాం మాకు సత్వశుద్ధి వచ్చేస్తున్నాం అలా కాదు సంఘం తక్కువ సంఘాన్ని విడిచిపెట్టి సంఘము అంటే రెండు రకాలు అహం మమ ఇదే సంగం సో చేసి వాళ్ళను నేను అహంకారము కర్తృత్వము ఫలం నాది భోక్తృత్వము ఇది సంఘము కర్తృత్వ భోక్తృత్వములను విడిచి కర్మ చేస్తాను నేను చిన్నప్పుడు గాయత్రి చెప్పని చేసేవాళ్ళు ఏదో ఉపనయనం చేసి గాయత్రి చేసుకోమని పెద్దలు చెప్పారు ఎందుకు చేసేవాళ్ళము చేసేవాళ్ళం అదో ఉత్సాహంగా ఈ గాయత్రి చేసిన దాంట్లో రహస్యం ఎలా ఎలా ఉంది అంటే వ్యవస్థ దీనివల్ల ఫలం వేయడం ఎప్పుడూ బుద్ధికి ఆ ప్రశ్న ఎప్పుడు వచ్చింది కదా చేసేస్తూ ఉండడం అది గొప్ప సంస్థ తర్వాత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 ఓ మహాత్ముల దగ్గరకు ఒక ఆయన వెళ్లి మహాత్మాజీ నేను పెద్దవాడిని అయ్యాను నాకేదైనా మీరు ఆధ్యాత్మిక సాధన ఉపదేశించండి అనిపోతుంది అంటే ఆయన ఆలోచించి ఏదో ఆయన మనుషుల దృష్టి మొత్తం రాస్తాను మహాత్ములు కూడా ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చెప్తారు తోచింది చెప్తాను సో ఏమని చెప్పారంటే మీరు రామకోటి రాయండి అని రామకోటి రాసుకుంటే ఓ పదేళ్ళు ఎంతో పడుతుంది గొప్ప సాధన మీరు శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ కోటి సార్లు రాయండి విఖిత చెప్పము అంట మీరు ఆ పని చేయండి చెప్పాను అంటే సరేనండి నేను తప్పకుండా చేస్తాను కోర్టు రాయాలంటున్నారు నేను రామకోర్టు రాసినట్లయితే నాకు ఎంత ఏంటి లాభము అని అవి వచ్చినా అడిగితే ఈయన అడిగారు మీరు బిజినెస్ పీపుల్ అని అడిగాడు అంటే అలాండి అంటే ఇక్కడ బిజినెస్ కాదండి రాము కూడా రాష్టం చెప్పారు సో ఆ బిజినెస్ సంస్కారము అది ప్రతి మనిషికి ఉంటుంది బిజినెస్ సంస్కారం కనపడుతుంది అంతటా కూడా మీకు బిజినెస్ యాటిట్యూడ్ షాప్ కీపింగ్ యాటిట్యూడ్ భక్తి మనకు కనపడుతుంది దేవునికి ఉపచారం చేసాం ఉపచారం అంటే అపచారం కాదు ఉపచారం ఉపచారము అంటే సేవనమాట ఇప్పుడు మంచం మీద పడుంటారు మంచం మీద మనసం మీద ఉంటే వాళ్ళకు ఉపచారాలు చేశారంటారు అలాగే దేవుడు కూడా వృద్ధుడు కదా అందరికంటే వృద్ధతమ అందరికంటే వృద్ధుడు కదా కాబట్టి ఆ వృద్ధుడు పవం ఏదో సేవ ఏమిటి సేవ అంటే స్నానం చేయించడం తర్వాత నైవేద్యం పెట్టడం మనం స్నానం చేయించకపోతే దేవుడికి స్నానం లేదు మనం నైవేద్యం పెట్టకపోతే దేవుడికి తిండి లేదు ఆ పొట పోస్ట్ అలా ఉపచారం చేశాం మనం మరి ఉపచారం మనం దేవుడికి చేసినందుకు మనకేం కుట్టింది ఏదో ఒకటి ముట్టాలి కదా ఏదో ఫలం ఉండాలి కదా ఏదో కొంత ఏమీ పేమెంట్ లేకుండా ఎంతకాలం చేస్తున్నాము ఉపచారం అలా కాదు అలా కర్మ అలా చేస్తే లాభం లేదు కర్మని సంగం త్యక్వ అసలు ఇదే అంతఃకరణ యొక్క అశుద్ధి ఇదంతా కూడా ఈ రాగద్వేషాలే అంతఃస్కరణలో ఉండే మాలిన్యం సంఘాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తూ ఉంటారు ఏది అంటే మేము చేసుకున్నామనే కర్తృత్వాహంకారము ఉండదు మాకు ఈ కర్మ ఫలం కావాలనేటువంటి భోతృత్వ భావన ఉండదు అలా ప్రేమతో కర్మ చేసేసుకుంటూ పోతారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేసుకుంటారు దానివల్ల వాళ్ళకి ఏమీ నష్టమో మీరు అనుకోవడం ఆత్మశుద్ధయే అంతఃకరణ శుద్ధి ప్రయోజనము అని చెప్పారు కాబట్టి ఇప్పుడు కర్మ నైవేజ్ మా స్థిత జనకాదయ అన్నప్పుడు ఒకవేళ జనకాదుడు కనుక జ్ఞానులు కాని పక్షంలో వాడు కర్మను చేసి అంతఃకరణ శుద్ధిని పొందినారు అని మీరు అర్థం చెప్పుకోవాలి అని అని సిద్ధిం విందవ సిద్ధి ప్రాప్త్యుమహా జ్ఞాననిష్టావ్య సిద్ధిం ప్రాప్తో యథా్రహ్మా ఇది శంకరులు చెప్తున్నారని నేను అనుకోలేదు నేను అశాం చెప్తున్నాను ఇంత ఇంత పక్కనే ఈ మాట కూడా చెప్పబోతున్నారని నేను అనుకోలేదు నేను పద్దెనిమిదో అధ్యాయం భావిష్యం ఏదో చదివాను ఆ సంస్కారం ఉండి నేను అక్కడికి ముందే చెప్పాను నేను ఎంత చెప్తానో అంతే అతను స్వకర్మణ తమధ్యర్త్య సిద్ది విందుటి మానవ హాన్నతో సిద్దిని ఆ సిద్దికి మోక్షం అర్థం కాదు అంతఃకరణ శుద్ధి అర్థం స్వకర్మణ స్వకర్మణ చేయడం చేత అంతఃకరణ శుద్ధి రేపు పోనీ అదే మోక్షం అని ఎందుకు అనుకోకూడదు ఒకవేళ అదే మోక్షం అయిందంటే కర్మ వల్ల మోక్షం వచ్చిందని తెలుస్తుంది కదా అదే మోక్షం ఎందుకు కాకూడదు అదే అలా కాదండి దాని పక్క శ్లోకం చూడండి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా పోతి నిబోధమే సో ఈ సిద్ధిని పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తాను నువ్వు తెలుసుకో అని అంటున్నాడు అంటే మరి అది మోక్షం కాదుగా ఇంకా దాని తర్వాత ఏదో బ్రహ్మజ్ఞు ఇంకో స్టెప్ ఉంది అది మోక్షం అని చెప్పబోతున్నాడు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 దాన్ని ఒక ప్రాపర్ యాటిట్యూడ్ తో కర్మ చేసినట్లయితే ఫిజికల్ గా స్థూలంగా కర్మ చేయడం చాలదు కర్మ చేస్తూ సరైనటువంటి మానసికమైన అవగాహన ప్రవృత్తి పెట్టుకుంటే మనస్ప్రవృత్తి కరెక్ట్ గా పెట్టుకుంటే తద్వారా మనస్సు శుద్దమవుతుంది కాబట్టి శుద్ది చేయటానికి కర్మ కనుకొస్తుంది కానీ మోక్షానికి కర్మ కర్మకంత శక్తి లేదు మోక్షము అత్యంత కర్మ పూర్తిగా బహిరంగం ఈ బహిరంగం అంతరంగాన్ని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 లభించేటువంటి ఏ అంతఃకరణ శుద్ధి కలదో దానికే సిద్ధి అని పేరు సంసిద్ధి సిద్ధి ఇప్పుడు లోకంలో శాస్త్రం చెప్పిన దాన్ని పూర్తిగా రివర్స్ చేసి జనులు పాటిస్తూ ఉంటారు లోక స్వభావం లోక లోక శాస్త్రములు అంటారు లోకం లేనూ శాస్త్రం సో సూర్యుడు స్థిరంగా ఉంటాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇది శాస్త్రం సూర్యుడు ఉదయించాడో అస్తమించాడు నేను ఒక చోట ఉదయాస్తమయాలు కల్పితముడు సూర్యుని కోరు పాఠం ఇచ్చే ఒక ఆయన కోపవచ్చు లేచే సభలోనే లేచేసి ఏమన్నా మరి స్వామిజీ ఉదయాస్తమలాలు మిథ్యా కల్పితాలు అంటే మరైతే పంచాంగం పంచాంగం నిండా మరి పంచాంగం మీరేం చేస్తారో నాకు అనవసరం సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు ఉదయాస్తమయాలు సూర్యుని ఎందుకు కల్పితములు మరి ఉదయాస్తమయాలు కల్పితాలైతే ఉదయం పూట సూర్యోదయానికి ముందు అర్ఘప్రదానం ఇవ్వాలి సూర్యాస్తమయాన్ని సమయంలో అర్ఘప్రదానం ఇవ్వాలి అని చెప్పి విధాయిక వాక్యం మరి అది కూడా కల్పితమేనా అని అంత ప్రశ్న ఆయన అడగలేరు ఒకరోజు అడిగితే మీకులు అడిగారు అలా బ్రహ్మసూత్ర భాషలోనూ ప్రధాని భాషల్లోనూ అడిగారు అడిగితే అవును కల్పితమే అని చెప్పారు శంకర్ అదేమిటేషులన్నీ కల్పితాలు మిత్యంటవా అవును ఎందువల్ల నీ కర్తృత్వం మిత్యదంట అంటే నా కర్తృత్వం మిత్య అంటే నా కర్తృత్వం బేస్ మీద వచ్చిన నైంటీ పర్సెంట్ వేదం ఏమిటవుతుంది మిథ్యా వ్యవహారం అవుతుంది వేదాన్ని పుట్టిన మిత్యా వ్యవహారం ఉంటావా వేదంలోనే జ్ఞానకాండ మిత్యా వ్యవహారం ఆ మాట వేదంలోనే జ్ఞానకాండ చెప్పింది అని ఈ విధంగా చర్చ సాగుతుంది నిన్న నేను ఉన్నాను మీతో నక్సలైతే మాట్లాడినట్టు మాట్లాడతా కాబట్టి మీరు పంచాంగాలు రాసుకున్నారు మీరు ఏదో కర్మలు చేసుకున్నారు అంటే ఒక స్టాండ్ పాయింట్ లో చేసుకున్నారు మంచిదే కానీ వాళ్ళు అధ్యక్షం ఏం లేదు కానీ సూర్యుని ఎందు సూర్యాస్త అస్తమయ ఉదయాస్తమయములు కల్పితములు నిజానికి సూర్యుడికి తెలియని కూడా తెలియదు నేను అస్తమిస్తున్నానో నేను ఉదయిస్తున్నాను సూర్యుడికి తెలియదు ఆయన ఏం అస్తమించడం ఉదయం చేస్తమించడానికి ఉదయం కాబట్టి లోక దృష్టి శాస్త్రదృష్టి చాలా విరుద్ధంగా ఉంటాయి శాస్త్రదృష్టి ఏమిటంటే మీ హృదయంలో రాగద్వేషాలు ఎంత డైల్యూట్ అవుతాయో ఎంత తక్కువ ఉంటాయో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 సపోజ్ నేను హిమాలయాల్లో కూర్చున్నట్టుగా నాకు ఏదైనా సిద్ధి వచ్చింది పనులు సిద్ధి అంటే మీరు ఎవరు చేయలేని పనులు ఏం చేయటం సర్కస్ అంటే బాంబే సర్కస్ విత్ రష్యన్ ఆర్టిస్ట్ అంటే ఏమిటి వద్దు నేను అటు ప్యారడైజ్ మీద భిక్షతో వెళ్తూ చూసాను భిక్షతో వెళ్తాం వాట్ ఈస్ దిస్ సర్కస్ మీరు చేసే పనులు వాడు చేస్తే సర్కస్ కాబట్టి మీరు చేయలేని పనులు అంటే కొంత ప్రాక్టీస్ చేస్తే మీరు చేయగలుగుతారేమో ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చేసి ఓపిక ఏమీ లేదు సో మీరు చేయలేని పనులు వాడు చేస్తాడు అవి చూసి కొంత ధనాని పే చేసి వస్తాడు ఒక రకంగా సిద్ధి ఇట్ ఈస్ ఎ సిద్ధి ఫర్ హిమ్ సో అలాంటిదే కైండ్ ఆఫ్ మిస్టికల్ సిద్ధి దిస్ ఈస్ ఎ బిట్ ఎక్స్ప్లెయినబుల్ చూస్తూ కంట్రీ అలాంటిదే ఇంకో సిద్ధి నేను ఓ మహాత్ముడు ఓ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకు సిద్ధి వచ్చింది లేదంటే ఆ సిద్ది నీటి మీద నడుతుట అనే సిద్ధి వచ్చింది ఇప్పుడు ఆ సిద్ధి వచ్చిన వెంటనే ఏమిటవుతుంది చెప్పండి ఆ తపస్సును ఆయన ఇంకా తపస్సు చేయలేడు ఇంకా ఇంకేతనే వ్యుర్థానే సిద్ధయ సమాధం ఉపసర్గా అని సూత్రం పతంజలి యోగదర్శనంలో సూత్రం సో దానికి సిద్ధిని పేరు ఎప్పుడు అది లోకాల్లో అందరికీ ప్రజెంట్ చేసినప్పుడు అబ్బా ఎంత గొప్ప సిద్ధిరా అని అంటారు దాన్ని వ్యుత్నే సిద్ధయ లోకంలో ప్రజెంట్ చేస్తే సిద్ధిని పేరు అంత సమాధం ఉపసర్గా కాదు అది తపస్సుకి మటుకు విఘ్నం ఉపసర్గం అంటే విఘ్నం ఇంక ఇంకా విఘ్నమే తపస్సు చేయలేడు తపస్సు చేసేవాడికి సిద్ధి వచ్చింది అనుకోండి చేయలేడు ఎందుకో తెలిసిన వాడు ఆ సిద్ధొచ్చింది అనే సంగతి అంటే నేను సిద్ధుడను అనే సంగతిని పది మంది ముందు చూపించాను ఈ హ్యాస్ టు షూర్ ఇట్ విత్ పీపుల్ అంచేత మీరు గమనించండి అందరూ ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తారు మీరు ఇప్పుడే గమనించడం లేదు మహాత్ములు ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తారు కమ్ ఫ్రమ్ హిమాలయాస్ వై స్టే బ్యాక్ ఇన్ హిమాలయాస్ వై యూ షుడ్ కమ్ హియర్ అంటే వీ వాంట్ టు బ్లెస్ యూ హౌ అంటే మా దో ఉంది అది మేము మేము చూపిస్తాము లేకపోతే మేము మీతో షేర్ చేసుకుంటాము ఏదో చేస్తాము వై దిస్ ప్రెషర్ ఈ ప్రెషర్ ఎందుకుంది ఎందుకుందంటే సిద్ధి అంటూ వచ్చిందంటే దిద్ది సోకాల్డ్ మిస్టికల్ సిద్ధి అది తప్పకుండా పది మందితో షేర్ చేసుకోవాల్సిందే ఆ ప్రెషరు దాన్నే రాగద్వేషముల ప్రెషర్ కాబట్టి లోకంలో అందరూ సిద్ధులని ఏమనుకుంటారో అవి తీవ్రమైన రాగద్వేషాలను నిర్మాణం చేస్తారు తీవ్రమైన రాగద్వేషం ఆ సిద్ధిని నేను లెక్క చేయలేదనుకోండి ఇంకోహల్ లో లెక్క చేశాను అనుకోండి ఆ లెక్క చేసి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది లెక్క చేయని వాడు ఒకటి ఉంటారు అవడో శ్రీలంక అతను ఒకటన ఉండేవాడు అతని పేరు ఏదో ఉంది నాస్తిక ఆర్గినైజర్ ఆ గోవూరు వారి మీద కోపం వస్తుంది అతని ఎందుకంటే ఆ సిద్ధిని గ్రెజుఫైజ్ చేస్తూ ఉంటాడు ఎవడైనా సిద్ధుడు అంటే గ్రెజిఫైజ్ ఆయన అదో మరే పని ఆయన ఆయన అదో డ్యూటీ పెట్టుకున్నాడు అలాంటి వాళ్ళ మీద కోపం వస్తుంది నాస్తికులందరూ వీళ్ళ వల్ల సమాజం పారైపోతుంది నాస్తికుల మీద ద్వేషం కలుగుతుంది మనల్ని ప్రేమించేటువంటి భక్తుల మీద రాగం కలుగుతుంది రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి అహంకారం బలపడుతుంది నేను సిద్ధుల్ని సిద్ధులు వీళ్ళందరూ నా సిద్ధుల యొక్క మహిమని పొందటానికి వచ్చారు అని ఈ మధ్యన ఒక సిద్ధుడు ఈ కిడ్నీలో స్టోన్స్ తీసేస్తాను మేడం అని ఎలా తీసుకోవరా అంటే చాకుతో తీసేస్తాను చే పట్టుకున్నాడు పాప అమాయకులు ఉంటారు విలేజెస్ లో అమాయకులు ఉంటారు కిడ్నీ స్టోన్ అని చెప్పారు ఎవరో డాక్టర్ దానికి సర్జరీ చేయాలి డేట్ మూడు నెలల తర్వాత డేట్ ఇచ్చారు ఈ లోపల పెయిన్ వస్తుంది సర్జరీకి ముప్పై వేల యాభై వేల అవుతుంది ఈ దగ్గరికి వెళ్లారు వెళ్తే ఈయన చేశాడు ముందు విభూత్ రాశాడు అమ్మగారి మొహానికి విభూత్ పెట్టాడు ఎవరో పెద్దామే ఆయనకి ఇక్కడ ఇక్కడ స్టోన్స్ ఉంటాయని ఇక్కడ కిడ్నీ ఉంటుందని ఎక్కడో విన్నాడు చాకు తీసుకుని ఇక్కడ కొద్దిగా కట్ చేశాడు కట్ చేసి ఆవిడకు ఆ ఏరియా అంటే రక్తం అయింది వీడి చేతికి రక్తం అయింది చాకుకి ఏదో చేసినట్టు నటించాడు ఇటు తిప్పాడు అటు తిప్పాడు ఆ తర్వాత కొంత విభూతి ఇక్కడ పెట్టి వెళ్లిపోకున్నాడు మరి స్టోన్స్ తీసేసామంటే తీసేసి అన్నాడు స్టోన్స్ అంటే ఇగో అన్నాడు అది గుణకరాళ్ళు గుణకరాళ్ళు రోడ్డు మీద ఉంటే గుణకరాళ్ళు అవి ఆయన అనుకున్నాడు కిడ్నీలో స్టోన్స్ అంటే ఈ స్టోన్స్ ఏ కిడ్నీలో స్టోన్స్ అంటే మనం కాలు కాళ్ళలో గుచ్చుకుంటాయి చిన్న చిన్న పులకరాలు అవి కాదు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కిడ్నీలో స్టోన్స్ అంటే అవి కాల్షియం ఆబ్జరేట్ క్రిస్టల్స్ అవి డిఫరెంట్ గా ఉంటాయి అది క్రిస్టల్ అయిన స్ట్రక్చర్ ఉంటుంది షేప్ ఉంటుంది స్ట్రైనింగ్ అన్నీ ఉంటాయి అసంగతి ఆయనకి తెలీదు తెలుసుంటే అలాంటివి ఏమో పట్టుకొచ్చి కూడా ఏమోనో స్టోన్స్ అయి కదా పక్కనే ఉన్నాయి వాళ్ళు స్టోన్స్ ఇదిగో తీసేసా అన్నాడు ఆవిడ కాబోస్తున్నాను ఆవిడ అనుకుంది ఆవిడకి నొక్కి తగ్గచ్చు ఫేత్ మూలంగా ఫేస్ హీలింగ్ అని కొద్ది రోజుల నొప్పి తగ్గుతుంది ఈ లోపల ఈయన వెళ్ళిపోతే తాడు దక్షిణ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది సో సిద్ధి అన్నది సో ఇది ఏమిటంటారు ఒకవాడు సిద్ధి అనుకోండి అది ఏమిటంటారు అది హీ హాస్ టు షేర్ ఇట్ విత్ పీపుల్ అంటే తీవ్రమైన రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి అహంకార మమకారాలు నిర్మాణం అవుతాయి శాస్త్రంలో దాన్ని సిద్ధిగా చెప్పలేదు దాన్ని విఘ్నంగా చెప్పారు మరి శాస్త్రంలో సిద్ధి ఏమిటంటే గీతాశాస్త్రంలో స్వకర్మణ తమధ్యర్చ్య సిద్దిం విందటి మానవ సిద్ది అంటే మీ అంతఃస్కరణలో రాగద్వేషాలు తక్కువగా ఉండి అందరినీ ప్రేమగా చూడటం చేతనయ్యి ప్రసన్నంగా మీరుంటూ జీవితంలో వచ్చే ఒడుగుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఎప్పటికీ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ శరణాగతి చేసి భక్తిని చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ మూడు ఉన్నాయి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని మూడు దీస్ ఆర్ ది త్రీ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ మూడింటిని ఎంత చేతనైతే అంత నింపుకోవాలి హృదయంలో ఆ ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత వైరాగ్యం ఎంతో కొంత భక్తి జ్ఞానం యొక్క ఒక సూచన ఇంతమాత్రం మీరు పొందితే అది సిద్ధి దాన్ని సిద్దం చేశారు కానీ లోక దృష్టిలో అది ఏమీ కాదు లోకానికి అసలు దాని ఎందుకు తక్కువ కేవలం ఇలాంటి విద్యార్థులు కొంతమంది శ్రద్ద ఉంటుంది తప్పిస్తే లోకంలో దేవానికి సిద్ధి people they have a pressure to have these all kinds of siddhis they want so very very, very uh opposite view point ikkada siddhithi lokamlo siddhithi completely opposite this is how i clearly see it ikkada siddhi ro ahankara mamaka varu bhaga potay the person becomes a devotee in that siddhi ragatva sal bhaga tagipotha అక్కడ సిద్ధిలో అహం బాగా బాగా ఇన్ఫ్ల్యులేట్ అయిపోతుంది అహం వీళ్ళు ఎవరిది లేని శక్తులు మనకున్నాయి అనే ఫీలింగ్ లో పడిపోతాడు మహాత్ములు శోకాలు మహాత్మ అంటే ఈ సఫర్స్ సందర్భి బర్ధన సిద్ధి ఈ సిద్ధులు చాలా బర్ధనైపోతాయి మహాబర్ధనైపోతాయి సో వెరీ అన్ఫార్చునేట్ స్టేటస్ ఆఫ్ సిద్ధి అనగా అంతఃకరణ శుద్ధియే సిద్ధి విజయతనే సిద్ధి వచ్చిన వాడికి ఆ అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని వచ్చిన వాడికి సిద్ధిం ప్రాప్త్య పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాత్నోతి నిబోధమే నేను చెప్పిన ఆత్మ మిగిలిన నేను అన్నాను ఇత్యాది కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని పొందిన మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాడు ఇర్ వెయిటింగ్ నథింగ్ వాంటింగ్ ఇన్ హిమ్ హౌ హీ గెయిన్స్ దట్ నాలెడ్జ్ ఐ విల్ టెల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ అని అంటాడు కాబట్టి ఆ సిద్ధి శబ్దాన్ని అలా అర్థం చేసుకోవాలి ఓకే ఈ చర్చ వల్ల తేలింది ఏమిటంటే తస్మాత్ గీతాసువలాదేవా తత్వజ్ఞానాత్ మోక్షప్రాప్తి న కర్మ సముచ్చితాత్ ఇది నిశ్చితోర్థ కాబట్టి గీతలలో గీతాసు బహువచనం గీతలు ప్రతి శ్లోకము గీతయే భగవద్గీత అని ఒక పేరు పెట్టుకున్న భగవద్గీత సూ అని ఉంటుంది అధ్యాయాంతంలో గీతలు సో భగవద్గీతలలో ఈ సంగతి నిశ్చిత అర్థ ఈ ఈ పాయింట్ ఇట్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్ వెల్ ఎస్టాబ్ టైం దీంట్లో సందేహం ఉన్నది ఏమిటిదంటే ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము వలన తత్వం అంటే యథార్థ స్వరూపము ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం తత్వము తత్వమంటే యథార్థస్వరూపము ఆత్మ యొక్క యథార్థస్వరూపమేమి ఈశ్వరుని యొక్క యథార్థస్వరూపమేమి జగత్తు యొక్క యథార్థస్వరూపమేమి ఈ మూడు ప్రశ్నలకి సమాధానం పేరు తత్వము తచ్చ తాని తాం భావ తత్వం తత్ జగత్ ఆత్మ లింగ వినిమయం చేసుకోండి తచ్చ సహ తచ్చే అనొచ్చు అప్పుడు కూడా దాని తత్వం తానీయే అవుతుంది సమస్యం కాదు లింగం ఈజ్ నా దిష్యం జగత్తు ఈశ్వరుడు జీవుడు ఈ మూడింటి యొక్క స్వరూపమేమి దాని పేరు తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం వల్లనే మోక్షము కేవలాత్ మళ్ళీ తత్వజ్ఞానానికి ప్రాప్సేమే అక్కర్లేదు అది చాలు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ ఇట్ ఈజ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అది కేవలం ఇట్ ఈస్ నెససరీ అండ్ సఫిషియంట్ అది ఉంటే చాలు అది లేకుంటే ఇంకా ఏమన్నా పని అవ్వదు రైల్వే టికెట్ లాగా రైల్వేలో ప్రయాణం చేయాలంటే రైల్వే టికెట్ ఈజ్ ది నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అదేమిటంటే లగేజ్ ఎలా లేకుండా ప్రయాణం చేస్తారండి అంటే నువ్వు నాతో రాయాణం చేస్తావు లగేజ్ ఈజ్ దాట్ నెససరీ సఫిషియెంట్ కండిషన్ లో పడుతుంది ఆగ్జినీరీ టికెట్ ఉండ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను టికెట్ ట్రావెల్ అని మీరు కోట్ చేయొద్దు దృష్టాంతంలో ఆ విధంగా కేవల తత్వజ్ఞానము కేవలతంటే ఇంకా ప్రాప్స్ ఏమక్కర్లేదు ఏవి జారిపోవు ఎక్కడుండేవి అక్కడ ఉంటాయి తత్వజ్ఞానం ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే కర్మ నడిచి చోట కర్మ కర్మ లెవెల్లో కర్మ ఉంటుంది కర్మ బహిరంగంలో ఉంటుంది జ్ఞానం అంతరంగంలో ఉంటుంది ఇది దానికి విరోధీ కాదు ఈ కర్మ దానికి సపోర్ట్ కాదు ఇది నేదైనా సపోర్ట్ చేసి నాకు కర్మ ఉంది కదా అని జ్ఞానానికి విరోధం లేదు కర్మ ఉంది కాబట్టి జ్ఞానంతో సపోర్టు లేదు కేవలాత్ తత్వజ్ఞానాది అంటే అర్థం ఏంటి నా కర్మ సముచ్చితాది కర్మతో సముచ్చయం చేసి ప్రయత్నం చేయొద్దు సమన్వయంలో అభ్యంతరం లేదు సమన్వయంలో కేవలా తత్వజ్ఞానా అవుతుంది సమన్వయంలో సమస్య కాదు సముచ్చయం మటుకు చేయవద్దు అని నిర్ధారణైనది ఓకే యథా విభజ్యా అంటే నిశ్చయము ఇది కరెక్ట్ ఇలాగే శ్రీకృష్ణుడు బోధించాడు ఆ గీత యొక్క వాక్యములు దీన్నే అన్ని విధాలా సపోర్టు చేస్తున్నాయి ఈ విషయాన్ని మీకు మేము ఆయా ప్రకరణములలో వెడదీసి తత్ర ప్రకరణ షహ ఆ ప్రకరణాన్ని బట్టి ఆయా స్థలాలలో పద్దెనిమిది అధ్యాయాలలో పద్దెనిమిదిలో ఒకటి అయిపోయింది పదిహేడు ఉన్నాయి వెడదీసి విభజీయ అంటే కర్మ జ్ఞానము అలా రెండు ప్రవాహంగా నడుస్తూ ఉంటాయి సర్వత్రా కూడా ఆ విభాగం చేసుకుని వివేకాన్ని ప్రదర్శించకపోతే కన్ఫ్యూజన్ లో పడిపోతారు కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు చూపిస్తాను మీరు జాగ్రత్తగా ఫాలో కండు అని అంటున్నారు నేను చూపిస్తాను మేము బహువచనం రాయల్ ఊయ్ అంటాం రాయల్ బుయ్ ఉయ్ వీ విల్ షో యు అంటే రాయల్ ఊయ్ అంటే తను మహాత్ గొప్పవాడు అనే కొంతమంది రాయల్ ఊయ్ వాడతారు మా మా గురుభాయ్ ఒక మాతో పోతే మాకంట నాకంట తర్వాత సన్యాసం తీసుకున్న గురుభాయ్య కూడా నిజానికి నేను మమ్మల్నిగా ఏం స్వామిజీ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మేము ఏమిటి మధ్యన ఏమిటి అంత కులసాయైనా మీ యాక్టివిటీస్ ఎలా ఉంటే మేము ఈ మధ్యన ఒక యజ్ఞాన్ని చేశాము స్వామి లబ్నానందజీ కూడా ఉన్నారు పక్కన ఆ తర్వాత సరే అయిపోయింది తర్వాత ఆయన అడారు నాకు చూడండి ఎలా అడుగుతున్నారు మేము అనే మాట అంటే కొంతమంది పీఠాధిపతులు వాళ్ళు అలా అంటూ ఉంటారు అది చూసి దాన్ని రాయల్ ఉయ్ అంట మేము సపోజ్ స్వామిజీ గీతా క్లాస్ ఉందా అంటే ఇవాళ మేము ఎక్కడికో వెళ్ళి పనున్నది అని చెప్పి మాకు ఈ రోజు క్లాస్ తీసుకునే అవకాశం వీళ్ళు కంగారు పడతారు ఏమిట్రా ఇలా చెప్తున్నది డౌట్ లో పడతారు సో రాయల్ ఉయ్ అని ఒక అభిప్రాయం దర్శయిష్యామ రాయన్ ఉయ్ అని కానీ అది రాయల్ ఉయ్ కాదది అక్కడ ఆ బహువచనం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇది నేను ఒక్కడిని చెప్తున్న మాట కాదు నాతో పాటు శ్రీకృష్ణుడు వ్యాసమహర్షి వేదములు ఇవన్నీ కలిసి ఉన్నాయి ఆ ఫ్లోరల్లో అంత ఫ్లోరలు తనకే కాదు నాతో పాటుగా శ్రీకృష్ణుడున్నాడు వ్యాసుడున్నాడు వేదములు ఉన్నాయి ఇతర మహాత్ములు ఉన్నారు వీళ్ళందరూ ఏది చెప్పారో అదే నేను చెప్తున్నాను అని దట్ వీ ఇంక్లూడ్స్ ఎ పరంపరా ఆఫ్ ఆచార్యర్స్ అది అక్కడ వీ తర్వం మేము చెప్తున్నాము అంటే నేను మా గురువు గారు పరుగురువు గారు శ్రీకృష్ణుడు శంకరుడు వీళ్ళందరినీ కలుపుకుని వీ అంటే స్టాండింగ్ అన్ ది షోల్డర్స్ ఆఫ్ జైన్స్ అని అంటారు ఆధునిక కాలంలో ఇప్పుడు సైన్స్ చదువుతున్నాము అంటే న్యూటన్ మొదలైన మహాత్ములు వాళ్ళందరి జ్ఞానాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుని సైన్స్ చదువుతున్నాం సో ఈ రోజునే వాడు ఎవడో ఎంఎస్సీ వేసాడు అనుకోండి న్యూటన్ ను వాళ్ళందరూ చెప్పింది చదివాడు కదా సో ఆ విధంగా సో వెన్ ఐ సే సంథింగ్ ఐన్సే ఈవెట్ ఎంఎస్ఈ స్క్వర్ అని నేనంటే నేను ఒక్కనే ఉంటున్నాను అనమాట నాతో ఐన్స్ టైన్ ఉన్నాడు ఇంకా ఇతర గొప్ప ఉన్నారు మధ్యలో ఆ దట్ ఈస్ ది రాయల్ వీ అంటే కాని శంకరుడు దిగ్విజయ యాత్ర చేసి వచ్చేటప్పుడే అంచేత అలా అంటూ ఉంటారని అలా తీసుకోకూడదు కొంతమంది అలా తీసుకుంటారు అది శంకరులను అర్థం చేసుకునే పద్ధతి కాదు దర్శయ్యామ అయితే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు మరి జగద్గురువులు ఆ రకమైన హోదా ఒక గర్వము గర్వంలో రెండు రకాలున్నాయి దురభిమానము సదభిమానము ఇప్పుడు దురభిమానం ఎలా ఉంటుంది మేము మహాత్మున దూరంగానే అనుకోవడం దురభిమానం సదభిమానం ఎలా ఉంటుంది మేము మహాత్ములు మేము చాలా డిసిప్లిన్ గా బతకాల్సిన అవసరం ఉంటుంది మహాత్ములు అయ్యుండి డిసిప్లిన్ లేకుండా భోగవాంఛల్లో పడిపోకూడదు అది సదభిమానం అభిమానమే ఇది అభిమానమే అదే అభిమానమే ఒక అభిమానం ఇతరుల్ని తక్కువ చేయడానికి ఉపయోగించింది ఇంకో అభిమానం తనని తాను ఉన్నత స్థితికి తీసుకుపోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి సదభిమానం ఉండడంలో తప్పు दुभिमानमें उ मतदा अभिमान एदेना पवा अभिमा फवा दंटेह तं धर्मसमूचेतसा महतिशोक सागरे निमग्न से अर्जुन से अमज्ञा उधरणश्य భగవాన్ వాసువ తర్జున బుద్దిధారయు ఆత్మజ్ఞానాయ అవతారయ శ్రీభగవానువాచ ఇది అవతారిక ఇప్పుడు శ్లోకం దగ్గరకు వచ్చాం ఇంతవరకు చర్చ తత్ర అది అలా ఉండగా తత్ర అంటే తస్మిన్ సతి అంటే కేవలం ఆత్మ ఆత్మజ్ఞానము వలననే మోక్షము కర్మ సముచ్చయము ఏమీ లేదు అది అలా ఉంటుంటే ఏం ధర్మసమ్మూఢ చేతస ఒకటి అధ్యాయంలో వివరించిన విధంగా ధర్మం విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు అర్జునుడు ధర్మసమ్మూఢచేత చేతసు అంటే బుద్ధి ధర్మము విషయంలో వ్యామోహమును చెందిన బుద్ధి గలవాడు అంటే ఏమిటి యుద్ధరంగంలో నిలబడ్డాడు యుద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయి శత్రువులు అప్పుడే కాల్ కూడా ఇచ్చేస్తారు భీష్ముడు శంఖాన్ని ముదేశాడు వీడికిప్పుడు యుద్దం చేయాలా అక్కర్లేదా అని డౌట్ వచ్చింది వాడికి ఎలా ఉందంటే మంగళసూత్రం కట్టి ముందు గృహస్థాశ్రమం మంచిదా సన్యాసాశ్రమం మంచిదా అని విడిగోడు అలా కట్టడానికి సిద్దంగా ఉన్నాను ఆ వెయ్యండి ధృవంత రాజా అంటుంటే ఏమండీ గృహస్థాశ్రమంలో దిగితే ఆత్మజ్ఞానం వస్తుందంటారా అని అంటాడు అప్పుడు అలాగంటే ఎంత దురదృష్టకరమైన విషయం అంచేతనే సన్యాసుల్ని పెళ్లికి రాక ఇన్వైట్ చేయకూడదు వీళ్ళు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ ప్రెసెంట్ ఏ వెరీ రాంగ్ అండ్ ఆపోజిట్ మోడల్ ఆ మోడల్ని కన్సిడర్ కూడా చేయకూడదు అక్కడ ఆ సందర్భంగా ఎందుకంటే ఫిరా సన్యాసి పెళ్లికి వెళ్ళాడు అనుకోండి వాడు వివేకవంతుడైన విద్యార్థి అనుకోండి యువకుడు వివేకం గలవాడు అనుకోండి అరే మహాత్ములు సర్వసంగ పరిచయాలు అని ఇలాగా వాడికి ఒక భావన కలిగిందనుకోండి ఎవరిది ఇది ట్రో అలా అవ్వకూడదు ఎప్పుడూ అవ్వకూడదు ఇంతకాలం గృహస్థిగా ఉంది తర్వాతనే ఆలోచించు కాబట్టి సో ఆ యుద్ధరంగంలో నిలబడి ఎలానే రక్తం చెందితే అలాగే మరి యుద్ధరంగం అంటే రక్తమే ఉంటుంది కార్గిల్ లోకి రక్తం కాబట్టి ఇంకే ఉంటుంది ఇప్పుడు టెర్రరిస్టులతో ఫైట్ చేస్తుంటే రక్తమే ఉంటుందండి వాడు కూడా ఓ తల్లి బిడ్డడే అని ఇలా మొదలు పెడితే ఎక్కడ కుదురుతుంది కాబట్టి ధర్మ సమూఢ చేతసహర్మ విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు తర్వాత మహతి శోక సాగరే జనరల్ గా ధర్మనిష్ట శోకానికి టైం ఉండదు శోకించడానికి కొంచెం పని పాట కొంత ఖాళీ కూడా ఉంటారు కదా ఖాళీగా ఉంటే శోకిస్తూ ఉండొచ్చు ఇంట్లో కాఫీ టిఫిన్లు తయారు చేసి వాళ్ళు ఉన్నారనుకోండి మనం శోకిస్తూ ఉండొచ్చు వాళ్ళ ఇంటికి కాఫీ టిఫిన్ ఇస్తూ ఉండే మనమే కాఫీ పెట్టుకోవాలనుకోండి అప్పుడు ఏం చేస్తారో శోకం ఆపి కాఫీ రెట్టుకులు వచ్చి వద్ద వద్దగా ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఆ తర్వాత కావలిస్తే మళ్ళీ చోకిస్తాం కాబట్టి మనమే కర్మ చేయాలంటే శోకానికి కట్టడైపోతుంది అంచేత నేను వాడు సాధారణంగా ఫ్రీగా ఉన్నవాడు శోకిస్తాడు పనుల్లో ఉన్నవాడికి శోకించడం ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ధర్మనిష్ట గలవాడికి శోకానికి అవకాశం లేదు ఇప్పుడు ధర్మంలో మనకు ధర్మం అంటే కర్తవ్య కర్మ కర్తవ్య కర్మ విషయంలో వ్యామోహాన్ని పొంది ఇది నేను చేయలేకర్లేదా అనే డౌట్ లో పడి మానేసి కూర్చున్నాడు ధనస్సు పక్కన వారేసి కాబట్టి ఇప్పుడు కావాల్సిన ఛాన్స్ శోకించటానికి సో శోక సాగరే నిమగ్నస్య పైగా శోకానికి కూడా అవకాశం ఉన్నది సో దాట్ కావలసిన బంధువులు అందరూ ఉంటారు చచ్చిపోతారు అని డౌట్ రావడంతో శోక సాగరే నిమగ్నస్య ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి వీళ్ళేమో ఎకరాసి పోతారు ఈ మ్యారేజెస్ అవి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ సోషల్ యాక్టివిస్ట్ నిల్ రోగనైజ్ మొదలైన వాళ్ళు దానివల్ల వచ్చే ట్రబుల్స్ వాళ్ళు అర్థం చేసుకోరు సో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి ఆ లేడీ ఏమో బొంబాయిలో ఉంది దాని భర్త ఏమో పాకిస్తాన్ ఉన్నాడు మోయిన్ ఖాన్ అని క్రికెటర్ ఒకటి ఉండేవాడు వాడి భార్య బొంబాయిలో సినిమా యాక్ట్రెస్ అసలు అలాంటి మ్యారేజెస్ ని ఫారెన్ సర్వీస్ లో ఎలా చేయరు ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో ఎలా చేయరు ఉద్యోగం నువ్వు రిజైన్ చేసి పెళ్లాడుకుంటా ఎందుకంటే ఇట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పాకిస్తాన్ ఇండియా యుద్దం వచ్చిందనుకోండి ఇప్పుడు ఈ ఖాన్ ఇండియా వైపు వస్తాడా లేకపోతే ఈవిడ పాకిస్తాన్ వైపు వెళ్తున్నా ఇట్స్ ఎనీవే మేబీ దట్ ఈస్ నాట్ ది థింగ్ శోకసాగరే నిమగ్న ఏదో తన బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు అది సమస్య ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను ఈ బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఇటు నుంచి అటు వెళ్తే బాణం బంధువు తగులుతుంది అటు నుంచి బాణం ఇకొస్తే బంధువు తగులుతుంది అన్నట్టుగా ఉంది కజిన్స్ మధ్య డబ్బులాట్లుంటే మరి అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ పార్టీలోనూ ఉన్నారు ఆ పార్టీలోనూ ఉన్నారు ఒకే ఫ్యామిలీ అంటే కొంతమందిని ఎగ్గుతారు కొంతమంది ఉడుకుంటారు ఎటైనా ఇలాగే ఉంటుంది ఫస్ట్ శోక సాగరంలో ఉన్నాడు తనను పెంచి పెద్ద చేసిన పెద్దలు ఇద్దరు కూడా ఈ యుద్ధం చెప్పి చచ్చిపోతారని విచ్జ్ ది ట్రూత్ హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఎట్ హీ హు యాక్సెప్ట్ అటువంటి అర్జునునికి ఉద్ధరణం ఇప్పుడు అర్జును ఉద్దరించాలి ఏం పోనీ ఉద్ధరించాలంటే ఏదైనా మహిమ ఒకటి చేయచ్చుగా ఆత్మజ్ఞానం తప్పి ఇంకేం లేదా ఉద్ధరించే మార్గాలు ఏవో శాంతి కర్మో అయితే ఏదో జపమో మంత్రమో తాయెత్తు ఒకటి కట్టచ్చుగా ఓ తాయెత్తు కట్టి పెట్టచ్చు అయితే మంత్రాక్షతలు ఇవ్వచ్చు అయితే ఉంగరం ఒకటి ఇవ్వచ్చు నవరత్న చాలాకి నవరత్నం కాదు అవి ఏమీ చేయడు పైగా శంకరులు అంటున్నారు ఆత్మజ్ఞానాత్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్ అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఆలోచించినా ఈ అర్జునుణ్ణి ఉద్దరించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం మరేదీ లేదు అన్నట్టు అనిపించింది దానికి అపశ్యన్ మరొకటి కనపడలేదు ఆత్మజ్ఞానం తప్ప అర్జునుణ్ణి ఉద్ధరించి మరేమీ కనపడలేదు శంకరుడికి శ్రీకృష్ణుడు వాళ్ళు వెరిమోహాలు వాళ్ళకి ఏం తెలుసు మన సమాజంలోకి వస్తే మన వాళ్ళు చూపిస్తారు ఉద్దరణ మార్గాలు అనేది చూపిస్తారు వాస్తులు ఉన్నాయి జాతకాలున్నాయి జ్యోతిషాలున్నాయి నక్షత్రాలు ఉన్నాయి యాగాలున్నాయి యజ్ఞాలున్నాయి పూజలున్నాయి తీర్థయాత్రలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఉద్ధరణ మార్గాలు కానీ శ్రీకృష్ణుడికి ఏం కనపడలేదు శంకరుడికి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉద్ధరణ మార్గం ఉన్నట్టుగా కనపడింది మరి ఇంకేం చేస్తారు అది ఒక్కటే ఉద్ధరణ మార్గం వీడు శిష్యుడు వీడిని ఉద్ధరించాల్సినటువంటి ప్రేమ ఉంది వాళ్ళకి తెలుసున్న మార్గం ఒకే ఒక మార్గం రెండో మార్గం వాళ్ళు ఎరగలేదు వాళ్ళకి కనపడలేదు కంచుకాగడా వేసి వెతికినా కాబట్టి అదే మొదలుపెట్టాడు ఇంకేం చేస్తాడు ఇంకేదైనా పోనీ మహిమో మాయో ఏదో ఉంటే పోనీ చేసి ఉండేవాడు కానీ మరి ఆయన కనపడింది రెండోది కనపడలేదు చూడండి శాస్త్రానికి లోకానికి ఎంత తేడా ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణ అవశ్యం దేనికి ఉద్ధరణము శోక సాగరం నుంచి శోకం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణం అవశ్యం ఎందుకంటే తరతి శోకమాత్మవిత్ అదొక ఫార్ముల అసలు ప్రతిజ్ఞ వేదాంత శాస్త్రం యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం నుంచి బయటపడతావు ఇంకా ఏ శోకం నుంచి నక్షత్ర విద్య భూత విద్య ఇవన్నీ అనార్దు వచ్చు ఇవన్నీ వచ్చి సోహం శోచాని భగవహ ఇన్ని విద్యలు వచ్చి నేను శోకిస్తున్నానయ్యా అని అంటాడు సనత్కుమారుడితో తనకి శోకమాత్మవిత్ అని విన్నాను ఆత్మవేత్త శోకాన్ని బయటపడతాను కాబట్టి ఎక్కడైనా సరే సమానంగా చెప్పారు మహాత్ము ఏడా ఏమీ లేకుండా కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానం తప్ప వీడిని శోకం నుంచి బయటపడే ఉపాయం మరొకటి లేదు ఇంకేం చేయాలి అర్జునం ఉద్దిధారయషుః అర్జునుడిని ఉద్ధరించాలనే కోరిక శ్రీకృష్ణుడికి కలిగినది వీని మనం ఉద్దరించాలి మనతో పాటు చాలా కాలం తిరిగాడు చాలా ధర్మములందు శ్రద్ద గలవాడు కొంత వ్యామోహంలో పడ్డమాట వాస్తవమే వ్యామోహంలో పడ్డాడంటే దుష్టుడై వ్యామోహంలో పడలేదు సత్పురుషుడుగా ఉండి వ్యామోహంలో పడ్డాడు కాబట్టి వీడిని నేను ఉద్దరించాలి అని అనుకున్నాడు అనుకుని ఆత్మజ్ఞానాయ అవతారయన్ హీజ్ ప్రిపేరింగ్ అర్జున ఫర్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్ అవతార ఏంటంటే ప్రిపేరింగ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ ప్లేస్ ఏమిటి సందర్భం ఏమిటి అవన్నీ అనవసరం ఏ ప్లేస్ అయినా సరే ఏ సందర్భం సరే మహాత్ముడిని మీరు అడిగితే మహాత్ముడు ఇలాగే చెప్తాడు మహాత్ముడిని రైల్లో ప్రయాణం చేస్తుండగా ఏవండి మనస్సు బాగోలేదు ఏం చేయమంటారంటే ఏం చెప్తారు నీవు శ్రీకృష్ణ మంత్రాన్ని జపించు లేకపోతే భగవద్గీత చదువుకో అని చెప్తాను ఎక్కడ అడిగినా అదే విష్మిచారో అడిగినా ఆ మాట చెప్తారు ఎక్కడ అడిగినా అదే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి తెలియదు ఇంకొకటి తెలియదు ఇంకొకటి ముందుని కూడా ఎదగరు కాబట్టి అర్జునుణ్ణి ప్రిపేర్ చేస్తున్నాడు టక్కుమని అజోనిచ్చే శాశ్వతో పురాణ అని చెప్తే కంగారు పడిపోతాడని అవతారయం స్లోలీ బ్రింగింగ్ హిమి అవతరింపజేస్తున్నాడు ఆహా పలిక ఎవరు పరికరూ వందాము శ్రీభగవానువాచ్యా అశోచ్యానోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ నగతూచ నానుశోచండి పండితా రొనుా Allah forty ఊనావా తఫాబీనాగు şి తక ఊదా కటలోది నానుా్త ాక ఎలీదె,తైాం గుల్న పయిం ఔండుాథ్తర్త needig౲, ARE куда పన్రసి పోకు కోనాలు తకు DANIELесь వనాగు.... మ�